శ్రీగురుభ్యో నమో హరిమహే జ్యేష్టరాజు బ్రహ్మణస్పత ఆనశృన్ో తి సీత సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే గురు పరంపరా మహాభూత్యహంకారో బుద్ధిర్వ్యమే ఇంద్రియాణిశైక పంచేంద్రియోచరా ఈ క్షేత్రాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు శంకర్లు ఇక్కడ ఎవరు పాయింట్ అవుట్ చేస్తున్నారంటే ఇక్కడ వర్ణింపబడిన క్షేత్రం ఏదైతే ఇది ఏడవ అధ్యాయంలో చెప్పినటువంటి అష్టవిధ ప్రకృతి అదే ఇది ఇదే అది ఎనిమిది విధముల ప్రకృతి కలదు సో ద్విధ ప్రకృతి ఒకటి అష్టవిధ ఇంకొకటి జీవరూప మహా పరాప్రకృతి అపరా ప్రకృతి కాబట్టి దేనిని అపరా ప్రకృతి అన్నారు అపరా అంటే తక్కువది అని నికృష్టమైన నికృష్టమైన అంటే ఏదో తిరుగుతున్నారా అని అనుకో తిట్టేదే కాదు ప్రకృష్టము నికృష్టం పరానే ఉపశంఖ పెట్టి గొప్పది నీ అనే ఉపశంఖ్య పెడితే తక్కువ ధాతువు అయితే కృష్ అనివే ప్రకృష్టమైన ప్రకృతి నికృష్టమైన ప్రకృతి అపరా ప్రకృతి పరా ప్రకృతి ఈ అపరా ప్రకృతిని అక్కడ చెప్పారు ప్రకృతి అష్టధా భిన్నా చెప్తారు ఏమని చెప్పారంటే భూమి రాపో నలో వాయునో బుద్ధిరేవ అహంకార ఇయమ్ మే భిన్నా ప్రకృతిర జీవూతా మహాబాహో పరాప్రకృతి చెప్తావు ఆ జీవతత్వం ఏది కలదు ఆ చేతనతత్వము అది పరాప్రకృతి అంటే అది తెలుసుకునే క్షేత్రజ్ఞతత్వము పరాప్రకృతి క్షేత్రమే అపరాప్రకృతి పేర్లు మారే తప్ప ఆ పరాప్రకృ ఆ పరాప్రకృతియే ఈ క్షేత్రము అని చెప్తున్నారు అక్కడ అపరాప్రకృతిని ఎలా చెప్పారు భూమి అపహ అనలహ వాయు పంచభూతములు ఇక్కడ చెప్తున్నదే కదా తర్వాత బుద్ధి అవ్యక్తం అహంకార ఇక్కడ కూడా చెప్తుంది ఇది అపరాపర మీరు కథల్లో వింటారు శ్రీకృష్ణుడికి ఎనమండుగురు భార్యలని ఉండేది గురు భార్య ఇప్పుడు అలా కాకుండా ఒక ఒక ఉండేవాడు ఆయన ఎనిమిది సార్లు ఎనమండుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళతో కాపురం చేసేడు వాడు అనే అంటే డజ్ ఇట్ ఇప్పుడు పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటూ ఉంటారు ఒకసారి చేసుకుని దానితోటి సర్దు సర్దుబాటు చేసుకుంటారు అక్కడితో సరిపెట్టుకుంటారు ఇంకొక ఆయన ఇంకొకళ్ళు రెండు మూడు సార్లు చేసుకుంటారు ఈ కేసులో ఎనండుగురు సార్లు చేసుకుంటారు అవ్వచ్చు దస్ ఇట్ మ్యాటర్ ఇంట్లో కాబట్టి కథ కథ కాదు ఎనిమిదిగురు అమ్మాయిల్ని వెళ్ళాడారు అంటే అది ఎయిడర్ ఇట్ ఈస్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఆరిటీ జబ్బితే అర్ధరాశి దాంట్లో గుణం అన్నది చాలా కష్టం పట్టుకోవడం జరుగుతుంది మిగతానైనా అనాల్సి ఉంటుంది లేకపోతే పోల్లా విషయం అలాంటి పెట్టండి మిగతా మాట్లాడనా మాట్లాడండి అనేనా అన్నాల్సి ఉంటుంది అదేమీ కాదు ఆయన ఎంతమందిని పెళ్ళాడారు ఏం పెళ్ళాడారు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ద పాయింట్ ఈజ్ ఆయన అష్టవిధ ప్రకృతి కొత్త సృష్టి కూడా తన యొక్క అష్టవిధ ప్రకృతిగా వర్ణించారు అష్ట భిన్నా ప్రకృతి రష్ట దాన్నే పురాణంలో చెప్పాల్సి వస్తే మాయాశక్తి పురుషుడు పురుషుడంటే చేతనుడు పరమాత్మకే పురుషుడు అని పేరు మాయాశక్తి పురుషుని అధీనంలో ఉంటుంది కనుక అది పురాణ పరిభాషలో భాగ్య అని చెప్పారు భక్త భాగ్య పురాణ పరిభాషలో ఆ రకమైన మెటఫారికల్ యూసేజ్ ఉన్నది ఉదాహరణకి ఒక సైంటిస్ట్ ఉన్నాడు అది ఎప్పుడు ల్యాబొరేటరీలోనే ఉంటాడు అనుకోండి ఇప్పుడు యూసేజ్ ఇంగ్లీష్లో ఎలా ఉందంటే హీజ్ వెడెడ్ టు ది ల్యాబొరేటరీ అని ఉన్నాడు ఒక ఎప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఒక పత్తిని భర్త నువ్వు నన్ను పెళ్ళాడేవా సెల్ ఫోన్ పెళ్ళాడేవా ఇటువంటి యూసేజెస్ ఉన్నాయి లోకల్లో అలాగే లాబొరేటరీని పెళ్ళాడకపోయారా మీరు నన్నుకు పెళ్ళాడారు అని ఒక ఆమె అడిగింది కాబట్టి గుడ్వర్డ్ అని ఒక ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కెమిస్ట్రీ ఆయన ఆయన భార్య అడిగింది నన్ను పెళ్ళాడేవా ల్యాబోరేటరీకి వెళ్ళాడేవా ఎప్పుడు అక్కడే ఉంటున్నావే అంటే చూడు మరి నా పని నా జీవితం అలాగే ఉంటుందంటే సరే అయితే అని ఆవిడ విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది అప్పుడు ఇంకా రెండోసారి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళతో నాకు తెలియదు ఈ హోట గూగుల్కి వెళ్ళి వెరిఫై చేయాలి సో కాబట్టి ఒక మెటఫారికల్ ఎక్స్ప్రెషన్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది అంతేగాని అదిలో పెద్ద విషయం కింద పెట్టి దాన్ని ఇంకా చలవలో పొలవలో అల్లుకుంటూ పోవడం అదంతా అనవసరం అని నా అభిప్రాయం ఉందండి నేను ఐఎమ్ ఓన్లీ ట్రైన్ టు క్లారిఫై సమ్ పాయింట్స్ ఏమిటి శ్రీకృష్ణుడు ఏనుమను గురి భార్యలో అంటే మీకు ఏమీ ఎంబరాస్ అవ్వకున్నది అది సింబాలిక్ కుమా అని చెప్పి గ్రహించథింగ్ మోప్ దాంట్ లీవ్ ఇటెడ్ దాట్ ఇక ఇంద్రియాన్ని దశైకించే పంచజేంద్రియ గోచరాహన ఉంది కదా దాని భాష్యం ఇంద్రియాని దశ పదీంద్రియాలు ఈ లెక్క మామూలు ఈ లెక్క అలవాటు ప్రకారంగా మీకు తెలుసు ఆ పదిను ఆయన చెప్పేస్తున్నారు శ్రోత్రాదీని పంచ బుద్ధ్యుత్పాదకత్వాత్ బుద్ధీంద్రియాణి ఈ పదీంద్రియములలో రెండు గ్రూప్స్ ఉంటాయి ఐదు జ్ఞానేంద్రియములు బుద్ధీంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు అని అర్థం ఎందుకని బుద్ధ్యుత్పాదకత్వ వాటి వల్లనే మనకు ఆ జ్ఞానం కలుగుతూ ఉంటుంది బుద్ధిశుద్ధానికి జ్ఞానము ఈ సందర్భంలో ఘట జ్ఞానము ఎలా కలిగింది కంటితో చూస్తే కలిగింది లేకపోతే చేత్ కూడా కలుగోవచ్చు సో ఆ ఐదు జ్ఞానేంద్రియములు గలవు ఇక ఐదు కర్మేంద్రియములు దీన్ని అంధ పంగున్యాయము అంటే ఒక ఆయనకి చూపు లేదు ఇంకొక ఆయనకి కాళ్ళు లేవు వీళ్ళిద్దరూ కలిసి ఈశ్వరుణ్ణి దర్శించడానికి బయలుదేరారు అప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒక టీం ఫార్మయ్యారు ఏమిటంటే ఆ టీము చూపు లేన ఆయన మంచి బలంగా ఉన్నాడు కాళ్ళు గట్టిగా ఉన్నాయి కనుక ఈ కాళ్ళు లేనివాడిని ఆయన భుజాన్ని వేసుకుంటాడు భుజాన్ని మోస్తాడు ఈ దారి మాత్రం ఈ చూపున్నవాడు చూపిస్తాడు చూపు లేని వాడికి దారిని చూపు ఉన్నవాడు చూపిస్తాడు కాళ్ళు లేనివాడిని ఈ భుజాన్ని వేసుకుంటాడు ఈ చూపు లేనివాడు ఇద్దరు కలిసి చక్కగా ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క సన్నిధిని చేరుకుంటారు దీని అంధ పంగు న్యాయము అంటారు అంధ అంటే గుడ్డివాడు కుంటివాడు ఒక టీము అలా ఉండాలి గుడ్డివాడు కుంటివాడు ఒక టీం ఇద్దరు కుంటి ఒక టీం ఫారం అయితే ఉపయోగం ఏమి ఉంటుంది అలాగే ఇద్దరు గుడ్డివాళ్ళు కలిసి ఒక టీం ఫారం అయ్యేది కొన్ని ఉపయోగం ఉండదు అలాగే పూరకంగా ఉండాలి కాంప్లిమెంటరీగా ఉండాలి ఇప్పుడు ఈ చేతులు కాళ్ళు ఇవి కర్మేంద్రియములు కర్మ చేయగలుగుతాయి పని చేయగలుగుతాయి తప్ప తెలుసుకోలేదు కన్ను చెవి జ్ఞానేంద్రియములు తెలుసుకోగలుగుతాయి కానీ పని చేయలేదు ఈ రెండు కలిసి ఒక టీము ఇప్పుడు దూరంలో ఏదో మంచి స్వీట్ షాప్ ఒక లడ్డులోని దూరంగా కనపడింది అనుకోండి కన్ను చూస్తుంది నాలుక ఆస్వాదించడానికి సంసిద్ధంగా ఉంటుంది రెడీ బట్ కాళ్ళు చేతులు సహకరించాలి కాబట్టి కాళ్ళు అటువైపు నడుస్తాయి చేతులు డబ్బులు ఇచ్చి తీసుకుని నోట్లు పెడతాయి సో అప్పుడు ఈ విధంగా టీమ్ ఆఫ్ స్పిరిట్ తోటి అలాడ్డు తినేటువంటి సందర్భం ఏర్పడుతుంది దిస్ ఇది అంధ పంగున్యాయం ఇవో ఐదు అవో ఐదు ఓకే వాక్ పాణ్యాదీని పంచ కర్మ నిర్వర్తకత్వా ఐదు కర్మేంద్రియము చేతులు కాళ్ళు మొదలైనవి ఇవి ఐదు సో ఇవి కర్మని చేస్తూ ఉంటాయి కర్మలను అంటే వివిధ చేష్టలను చేస్తూ ఉంటాయి కనుక వాటికి కర్మేంద్రియములోని సార్థక నామధేయము సో ఐదు ఐదు కలిస్తేనవుతాయి పది అవుతాయి కాని సో ఇంద్రియాన్ని దశ ఈ పది చాలనట్టుగా ఏకంచే మనస్సు మనస్సు జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు కామన్ ఓవర్సీయర్ అని వర్ణిస్తారు ఓవర్సీ చేస్తున్నారు సూపర్వైజర్ కామన్ ఈ రెండింటికి కూడా కామన్ ఇప్పుడు జనరల్ మేనేజరు వర్కర్స్కి ఫ్యాక్టరీలో వర్క్ చేసి వాళ్ళు కార్మికులు ఉంటారు కర్మ కార్మికులు టెక్నాలజీ పీకులు ఉంటారు వాళ్ళు బుద్ధి జీవులు టెక్నాలజీని స్టడీ చేసి టెక్నాలజీని డెవలప్ చేసుకో ఉంటారు ఇటు కార్మికుల పైన అటు కూడా సమానంగా ఆ అధికారాన్ని చలాయిస్తారు జనరల్ మేనేజర్ అదేవిధంగా మైండ్ని ఒక జనరల్ మేనేజర్గా మనం అభివర్ణించవచ్చు అది కర్మేంద్రియములపైన జ్ఞానేంద్రియముల పైన అది అజిమాయుషుని కలిగి ఉంటుంది సో దాన్ని సెపరేట్ గా లెక్క పెట్టాలి మీ ఆఫీసు ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు ఎంతమంది అంటే నూట ఒకటి అని చెప్పకూడదు యాభై మంది కార్మికులు యాభై మంది టెక్నాలజిస్టులు ఒక జనరల్ మేనేజర్ గారు అని చెప్పాలి అంతా కలిపేసి ఒకటేం చెప్పకూడదు ఎందుకంటే ఆయనకి సపరేట్ స్టేటస్ ఇవ్వాలి అలాగే ఇక్కడ కూడా ఏకాదశ అనుకున్నగా దశ ఏక ఇప్పుడు ఏకాదశి ఉపవాసం చేస్తారు చూసారా అది ఎందుకంటే ఆనాడు ఏకాదశ ఇంద్రియములను ఉపసంహారం చేసి అంటే ప్రాపంచిక విషయముల ఎందు వాటిని ప్రవేశపెట్టకుండా ఆ ఏకాదశ ఇంద్రియములను ఈశ్వరులకు అర్పించుక అదే ఏకాదశి ఉపవాసం అయితే మరి భోజనం మానేయడం ఎందుకు అంటే భోజనం పూర్తిగా అనేక లేదు ఏదైనా పలహారం లాంటివి చేయవచ్చు మీరు మామూలుగా భోజనం చేసేస్తూ హెవీగా భోజనం చేసేస్తే ఈశ్వరుణ్ణి ఆరాధించటం కఠినమవుతుంది కడుపుకుండా భోజనం చేసి కొంచెం సోఫాలో విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తుంది తప్ప ఏదైనా చదువుకోవాలి చదువుకోవాలనుకున్నా ఏదైనా కర్మను చేయాలన్నా కడుపు నిండా భోజనం చేసేస్తే అవదు కాబట్టి ఖాళీ లోపల ఖాళీగా ఉన్నప్పుడే మీరు ఏదైనా చేయగలుగుతారు ఎందుకంటే కడుపు భోజనం చేసేస్తే అది తమో గుణంలోకి వెళ్ళిపోతున్నా అలా కొత్త ఖాళీగా ఉందనుకోండి వాటి సంస్కారాన్ని బట్టి రజోగుణమైన ఉద్రిక్తంగా ఉంటుంది లేక సత్వగుణం కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది వాటి సందర్భాన్ని బట్టి కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఈ పది ఐదు ఐదు పది ప్లస్ ఈ యొక్క మనస్సు వీటినన్నిటినీ ఆ ఈశ్వరునిపై లగ్నం చేయుట ఆ ఈశ్వరుడికి కూడా ఓ పేరుంది హృషికేశ అని పేరు అది హృ హకారము మహాప్రాణవర్ణం దానికి రువర్ణము హృషికేశ అని ప్రొనౌన్స్ అయితే ఈ రోజుల్లో జనాలు మహాప్రాణవర్ణాలను ప్రొనౌన్స్ చేయడం మానేశారు ఇట్ ఇస్ యాసి కా ఘా అనేది లేదు కా ఉంది గా ఉంది తమిళనాడు వెళ్తే కా గా రెండు కూడా లేవు గాయే ఉంది ఐదు కూడా పోయి అనునాశికలు ఎవరు సరిగ్గా ప్రొనౌన్స్ చేయాలి అనునాశికలను సరిగ్గా ప్రొనౌన్స్ చేసిన వాళ్ళు వ్యాకరణం జరుగుతున్న వాళ్ళు ఎవరో కొద్దిమంది మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో కలగాపులగంగా ఇటు అటు కాకుండా ప్రొనౌన్స్ చేస్తారు తప్ప స్పష్టంగా క్లియర్గా ప్రొనౌన్స్ చేసే సందర్భం తక్కువగా ఉంటుంది అనునాశికలే పోతే అనునాశకుల యొక్క వినియోగం భాషలో తక్కువ తెలుగులో సంస్కృతంలో బాగానే ఉంటుంది కానీ మహాప్రాణ వర్ణములు చాలా ఎక్కువగా వినియోగంలో ఉంటాయి తెలుగు కానీ సంస్కృతాన్ని కానీ మహాప్రాణ వర్ణాలను ప్రొనౌన్స్ చేయడం మానేసాడ్ ప్రొనౌన్స్ సరే ఇటు చిత్రంగా ఉంటుంది ఉదాహరణకి ఒక అమ్మగారు అక్కడ ఇరవై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి విష్ణు సహస్రనామం పారాయణ నేను వాళ్ళకి శాంతిని చేపిస్తాను అని నాకు ప్రపోజల్ ఇచ్చాను ఇరవై మంది పిల్లలను కూర్చోబెట్టి విష్ణు సహస్రనామం చేయించటం అంటే చక్కటి కార్యక్రమం అది దానికి ఇప్పుడు నన్ను చేయమంటే నేను చేయలేను ఆ నాకు ఖాళీ ఉండదు నేను ఏదో పాఠం చెప్పండి చెప్తాను తప్ప అలాంటి పని నేను చేయలేను చాలా ఇంపార్టెంట్ పని పిల్లలకి సంస్కారం మనం ఇవ్వాలి Or there is a laudable proposition as I am motivated to comment or a blow ajud. But our doctrine is so facilitated, Same to say nice, you accept it, right? Yes! To say yes is my friend, mine. Who is minha friend, mine has kami sentir Canada and am I worthy to express it? wie if you respond to it from various people, tell on what nature says something about it You noun the hiddenverb다면 rather than Welding to express that one, nor get your name love. అని నేను చెప్పాను సరే అయితే ఎప్పుడు రమ్మంటారు మీరు ఎప్పుడు దయచేస్తే అప్పుడు అమ్మగారు వచ్చారు ఐదారు శ్లోకాలు చెప్పక్కర్లేదు రెండు మూడు శ్లోకాలు చెప్పడం అయిన తర్వాతనే ఇంకా చాలు చెప్పారు చాలానే మీరు వద్దండి చెప్పారు ఎందుకని అంటే మీ ప్రొనౌన్సియేషన్ బాగోలేదు పిల్లల్ని అలా వదిలేస్తే అట్లీస్ట్ వాళ్ళు ఎప్పుడైనా కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటారేమో మీరు వాళ్ళని రాంగ్ ట్రాక్లో పెట్టేస్తే ఇంక వాళ్ళ జీవితం అంతా ప్రొనౌన్స్ చేసినట్టుగానే చేస్తారు యు ఆర్ నాట్ ప్రొనౌన్సింగ్ ప్రాపర్లీ అని చెప్పాను అలా చెప్పాల్సి వచ్చింది నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాను నన్ను అడకపోతే నా దారి అయిపోతాయి మహాప్రాణవర్ణాలను ప్రొనౌన్స్ చేయడం మానేశాను అంచేతనే హృషికేశ అనే పదాన్ని హిషికేశ్ కింద మార్చేశారు ఆర్ఐ ఎస్హెచ్ఐ దాని పదాన్ని మార్చి పారేశారు హాని డ్రాప్ చేసేశారు వీ డోంట్ వాంట్ దిస్ హా అంచేతనే మీరు కార్డు మీద పోస్ట్ కార్డు మీద నేను ఏదో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ చెప్తున్నా వచ్చేస్తాను వెనక్కి కంగారు పడుకండి సో పోస్ట్ కార్డు మీద మీరు హెచ్ఆర్ఐఎం రాశారనుకోండి వెళ్ళదు అది ఋషికేశ్ వెళ్ళదు బికాస్ నోబడి నోట్స్ వాట్ ఇస్ దిస్ హెచ్ఆర్ఐ ఆర్ఐఎం రాస్తే తక్కువనుకో అనివే అది ఋషికేశ్ కాదు హృషికేశ్ హృషికేశ్ అంటే ఏమిటి హృషికేశ్ కాదు అది మళ్ళీ తప్పు ఋషీక ఈష ఈశ అంటే ప్రభువు ఎవరికి ప్రభువు హృషీకములకు ఏమిట హృషీకము అంటే ఇంద్రియము ఏమిటో ఇంద్రియాన్ని దశైకంచ ఈ పదకొండింటికి ప్రభువు అంటే ఏమిటి కన్ను కన్నుకి కన్ను చక్షుషక్షు చెవికి చెవి శ్రోత్రస్సు శ్రోత్రం వాచోహ వాచం మనసో మన రాణస్య ప్రాణ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు అన్ని కవరయ్యాయి వీటన్నిటికీ ఆయా శక్తులను అనుగ్రహిస్తూ ఉండే ఆత్మచైతన్యమే హృషీకేశుడు ఆ హృషికేశుణ్ణి ఆరాధించటం కోసం ఈ పదకొండు ఇంద్రియములను ప్రాపంచిక విషయములపై ప్రసరింపచేయకుండా వాటిని ఆ హృషికేశుడు సోర్స్ మూలస్థానం అంటే తన యొక్క ఆత్మచైతన్యము దానిపై నీలుపుక ఈ దీన్ని ఒక వ్రతంగా చేసినట్లయితే దాని పేరే ఏకాదశీ వ్రతము అని అంటారు ఏమండి ఆ శబ్దం ఓహో కాదాదునివే సో ఇంద్రియాన్ని దశైకంచ ఏకంచ కాబట్టి ఎప్పుడైనా మీకు పనిలో పని మీకు తెలుసుకున్న ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి అలా చేయాలి అంటే ఇప్పుడు మీకు ఐడియా వచ్చేసింది కదా ఏకాదశి పదకొండు ఇంద్రియములకు సంబంధించిన సంఖ్య కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉంది ఈ ఇంద్రియములను అంటే ధ్యానము పుష్పం ధ్యానము చేయు మననము నిధి ధ్యాస వెరీ హైపిచ్ నాయిస్ హై ఫ్రీక్వెన్సీ నాయిస్ నాయిస్ పొల్యూషన్ అని అంటారు దుసారా ఆ కేటగిరీలోకి వస్తుంది వెరీ అన్ఫార్చునేట్ పీపుల్ ఆర్ వెరీ ఇన్సెన్సిటివ్ ఎనీవే సో ఇంద్రియాని దశకంచ మరో ఒకటి కూడా ఉన్నది అదేవిటి ఈ పది కాకుండా ఇంకొకటి ఉందంటున్నారు అదేవిటి మనహ ఏకాదశం పదకొండవది మనస్సు ఏమిటండి మనస్సు అంటే ఇంద్రియం అంటే ఏమిటి సంకల్పాధ్యాత్మకం అంటే సంకల్పములు వికల్పములు నిశ్చయములు ఇంకా అంతఃకరణం అన్ని మళ్ళీ మనస్సు వేరు బుద్ధి వేరు అలా మొదలు పెట్టకూడదు ఈ సందర్భాన్ని బట్టిపోతుంది ఈ సందర్భంలో మనస్సే బుద్ధి బుద్ధే మనస్సు అన్ని కల్పేస్తే మనోవిధ్యహంకార చిత్తాన్ని నాలుగని అలా అనకూడదు ఆ కాంటెక్స్ట్ వేరు ఓకే పంచచ ఇంద్రియ గోచరా శబ్దాదయో విషయా అదే సో ఇంద్రియములకు కనపడే ఐదు పంచభూతములు ఇంద్రియ గోచర శబ్దం చేత వాటిని ప్రస్తావించారు కాబట్టి అవి స్థూల పంచభూతములు అని చెప్పారు కానీ ఇక్కడ శబ్దాదులు అంటున్నారు అంటే ఇప్పుడు పృథివీ ఉందనుకోండి పృథివీ స్థూల పంచభూత స్థూలభూతము పృథివీ ఉన్నట్టు పృథివీ అస్తి ఎలా తెలుస్తుంది వితౌట్ కర్సెప్షన్ యు కెనాట్ వాలిడేట్ ది ఎగ్జిస్టెన్స్ దాని యొక్క సత్త మీ జ్ఞానము చేతనే నిర్ధారితమవుతూ ఇప్పుడు పృథివి వచ్చి నేను పృథివిని ఉన్నాను అని చెప్పుకుందా చెప్పదు ఎందుకనే అది జడము మీరు చెప్పాలి ఒక చేతన పురుషుడు చెప్పాలి చేతన పురుషుడు ఎలా చెప్తాడు దాన్ని గంధాన్ని బట్టి చెప్తాడు కాబట్టి శబ్దాది విషయములను స్థూల పంచభూతములను ఒకే కౌంటి కింద వేశారు ఇక్కడ ఈ సందర్భంలో మరో సందర్భంలో పక్షులా అది మీకు డిస్టర్బెన్స్ ఏం లేదా మీకు బాగానే ఉందా నేను ఒక్కర్నే డిస్టర్బెన్స్ వాడి సో ఇంద్రియోచరములైన శబ్దాది విషయములను స్థూల పంచభూతములతో సమానంగా లెక్క పెట్టారు ఎందుకంటే స్థూలభూతము యొక్క ఉనికి ఆ శబ్దాది విషయముల ద్వారానే నిర్ధారితమవుతూ ఉంటుంది శబ్దాన్ని బట్టి ఆకాశము నిర్ధారితమవుతుంది గంహాన్ని బట్టి కృథిమి నిర్ధారితమవుతుంది కాబట్టి ఆ విధంగా ఇంకా వేరే లెక్కటక్కలా మీరు వేరే లెక్క పెట్టే సందర్భమును వేరే లెక్క అది ఆ సంఖ్య బాగా పెరిగిపోయి ఇరవై అవుతుంది అయినదే అంటున్నారు కాని ఏతా సాంఖ్యా చతుర్వింశతి తత్వాని ఆచక్షతే ఆచక్షతే బహువచనం ఆచష్టే ఆచక్షే ఆచక్షతే సో సాంఖ్యులు సాంఖ్యులునే ఒక ఒక ఫిలాసఫర్స్ లో ఒక సెక్షన్ ఫిలాసఫర్స్ సాంఖ్యులు అంటే వీళ్ళు స్టాటిస్టిషియన్స్ సంఖ్య ఎంతసేపుకి లెక్కలు వేస్తూ ఉంటారు కౌంటు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే టైంలో కౌంటర్ చేస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు అలా ఎప్పుడు కౌంటే కాబట్టి వాళ్ళకి సాంఖ్యులనే సార్థక నామధేయము వాళ్ళు ఏమన్నారంటే ఇరవై నాలుగు పెట్టారు ఇక్కడ ఎనిమిది కింద చెప్పిన వాటినే వాళ్ళు బాగా బ్లోక్ చేసి ఇరవై నాలుగు కింద లెక్క పెట్టారు వాళ్ళన్నా ఇరవై నాలుగే ఈ ఎనిమిది ఎనిమిది అనొచ్చు పదహారు అనొచ్చు పదిహేను అనొచ్చు పదిహేను అనొచ్చు పద్దెనిమిది అనొచ్చు ఇరవై నాలుగు కూడా అనొచ్చు అనేక రకాలుగా లెక్క పెట్టచ్చు ఒకట తొమ్మిదేళ్ళు కూడా లెక్క పెట్టారు ఒకట పది లెక్క పెట్టారు అనేక రకాలుగా లెక్క పెట్టవచ్చు అయింది ఆ శ్లోకం మొత్తానికి ఇవన్నీ కూడా క్షేత్రము అంటే నా చేత తెలియబడుతూ ఉండే క్షేత్రము క్షేత్రమును క్షేత్రముగా తెలివిట అంటే ఇప్పుడు తెలివిటే ఇక్కడ చేయాల్సిందేమీ లేదు మీరేమీ తల్లకొందరుగా తపస్సు చేయక్కర్లేదు పరుగులు తీయక్కర్లేదు లేకపోతే వ్రతాలు చేయక్కర్లేదు ఉపవాసాలు చేయక్కర్లేదు అవన్నీ సెపరేట్ టాపిక్ ఇక్కడ మీరు చేయాల్సిందలా తెలుసు కోనుక ఆ తెలుసుకోనుకలో కన్ఫ్యూషన్ ఉండకూడదు కన్ఫ్యూషన్ అంటే కలగా పొలగం చేసేటి అని కన్ఫ్యూషన్ ఆ కన్ఫ్యూషన్ ఉండకూడదు మన జీవితంలో ఈ కన్ఫ్యూషన్ అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు క్షేత్రము అంటే ఆత్మ క్షేత్రజ్ఞం అంటే ఆత్మాత్మ యొక్క యథార్థ స్వరూపము క్షేత్రము అంటే అపరాప్రకృతి పరాప్రకృతి వీటన్నింటినీ అలా కన్ఫ్యూజ్ చేసి పెట్టారనుకోండి దానివలన చాలా సంసార దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది సంసార దుఃఖం అన్నది అంతకు మూలము ఈ కన్ఫ్యూషనే అనాత్మను ఆత్మగా గ్రహించుక సో ఈ కన్ఫ్యూషన్ మూలంగానే దుఃఖము అనేది ఉంటుంది చిన్న చిన్న కాదు రే బాగా ప్రఖ్యాతంగా కనపడే దృష్టాంతం చెప్తూ చూడండి ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి దుఃఖిస్తూ ఉంటారు భోరు భోరుమని దుఃఖించేస్తారు ఎందుకు దుఃఖిస్తారు ఆ ఫలానా వాళ్ళు మరణించినారు మరణం అనగా నేను అసలు మరణం అంటే ఏమిటి అసలు ఇంకా విచారమేమీ ఉండదు ఇంకా విచారమేమీ ఉండదు ఇంక్వైరీ ఏమీ ఉండదు ఇది దుఃఖించేస్తా ఇంక్వైరీ చేశారనుకోండి దుఃఖం ఉండదు ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే దుఃఖం ఉండదు ఇంక్వైరీయే ఉంటుంది దుఃఖం ఉండదు ఇంక్వైరీ చేయడం అంటేలాగా మరణించినది ఏది దేహమా ఆత్మయా ఆత్మకు మరణం లేదు దేహము దేహము అది జడమది దానికి అది బతికిందే లేదు అది జ పుట్టుక పుట్టుకేమిటి మరణం ఏమిటి ఒక రకంగా చెప్పాలంటే దేహానికి కూడా మరణం లేదు దేహానికి కూడా మరణం లేదు ఎందుకంటే ఆ పా పంచభూతములు పంచభూతాల్లో కలిసిపోతాయి ప్రకృతి నుంచి పుట్టింది ప్రకృతిలో కలిసిపోతుంది దీంట్లో మరణం ఏమున్నది కాబట్టి మరణము దేహానికి లేదు ఆత్మకి లేదు ఇంకా దేనికి మరణం లైఫ్ డజండ్ ఐ బాడీ డజంట్ డై బికాస్ ఇట్ నెవర్ లివ్డ్ లైఫ్ డజన్ డై కాన్షియస్నెస్ డజండ్ ఐ ఆత్మ డజన్ డై దీనికోసం మరణించడం ఇప్పుడు కుండ పగిలిపోయింది అనుకోండి కుండ పగిలిపోతే దేనికోసం మీరు దుఃఖి మీరు దుఃఖిస్తున్నారనుకోండి దేనికోసం దుఃఖిస్తున్నట్టు అంటే కొండ నాశనం నాశనం ఎక్కడైనా మొక్కలు అన్నీ అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి మీరు ఒక్కటే చెప్పాలి మంచినీళ్ళు తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు దీనికోసం వేరే ఇంకొకటి చూసుకోవాలి అని మాత్రమే మీరు చెప్పగలుగుతాం అలాగే వీడు పోయాడు ఉంటే కోడలో మీద తెచ్చి పెడుతున్నవాడు వీడు పోయాడు ఇప్పుడు పని చేస్తున్నాం వాడు చేసి పనులన్నీ మనం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దుఃఖిస్తున్నాం లేదంటే ఇట్స్ ఓకే గోహెడ్ అలా కూడా దుఃఖిస్తారు ఓకే గోహెడ్ అదే అలా కాదండి నాకు అంత స్వార్థం లేదు మరైతే దుఃఖించకండి స్వార్థం ఉంటే వాడు చేసి పని చెడిపోయింది ఇప్పుడు వాడి బదులు ఇంకొకటి పెట్టుకోవాలి ఏం దుఃఖిస్తున్నారు ఓకే యూ హవ్ సమ్ రీజన్ టు బీ అన్ హ్యాపీ అప్పుడే అదేం కాదు మేము అలా కాదు మేము జెన్యువైన్గా దుఃఖిస్తున్నాం జన్యువైన్గా దుఃఖించాం ఏంటి అసలు ఇంట్లో జెన్యువైన్ దుఃఖం గతాసు మెగతాసు వచ్చి నాను సో చెంది పండిత పండితను దుఃఖించలా కామ్గా ఉండిపోతాం దుఃఖించబట్టి కన్ఫ్యూషన్ విచారము లేకుండా కన్ఫ్యూషన్ ఉండబట్టే దుఃఖించలా దుఃఖించేస్తూ ఉంటాం నా దగ్గరికి ఒక అమ్మగారు వచ్చారు వాళ్ళ అమ్మాయి వయసు వచ్చిన అమ్మాయి పాతికేళ్ల అమ్మాయి ఏదో వివాహం అయిందో అవ్వలేదో వాటెవర్ ఆ అమ్మాయి పోయింది పోయి సంవత్సరం అయింది సంవత్సరమో సంవత్సరంన్నరం అయింది నేను క్యూవ్ ల్యాండ్ వెళ్ళినప్పుడు అక్కడ నన్ను కలవడానికి వచ్చాను ఎవరో చెప్పారు ఈ స్వామి కలు ఏదో నేను ఏదో టేకేదారు ఉన్నట్టుగా అంటే ఆ అమ్మాయి వచ్చి నా అమ్మగారు వచ్చి నన్ను కలిశారు నేను నేను ఆశ్చర్యపోయాను ఏమో సంవత్సరం అన్నారా సంవత్సరంన్నరైనా ఇంకా మీరు దుఃఖిస్తూనే ఉన్నారా అని అడిగారు you is unthinkable ananga edo arambham edo konta viyogamu dukham everybody understands ananga bhiyarsainayinda dukham it is high time that you remember your daughter with love and uh, with a smile i paina kala gham bhagavandaru kalisipoyi valle why are you there what part? what is the meaning of it anna koncham pokalesa పోకలేసి నేను మాత్రమే ఏం చెప్తాను ఆత్మానాత్మ వివేకమైన నేను చెప్పాల్సి ఉంటుంది ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది ఏ ఇంక్వైరీ చేయకుండా ఎవరో పోయేదాకా అసలు జీవితం అనగానే మరణం కావాలంటే ఏం తెలుస్తుంది ఏంటి కాబట్టి సక్రమంగా ఉన్నప్పుడు ఒంట్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇల్లు వాకిలీ అందరూ భార్య పిల్లలందరూ క్షేమంగా ఉన్నప్పుడు భగవద్గీతను చదువుకుంటే అది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆత్మ విచారం చేయగలను విచారం చేయాలి ఇప్పుడు విచారం ఎక్కడికి అక్కర్లా పూర్తి చేస్తానంటాడు దానం ఉంటాడు ధర్మం ఉంటాడు నదీ స్నానం చేస్తానంటాడు పుష్కరాల స్నానం చేస్తానంటాడు లేకపోతే తీర్థయాత్రగా వెళ్ళొస్తానంటాడు ఇలాంటివన్నీ చేస్తానంటాడు కానీ విచారం అనేది చేయడు బుద్ధికి సంబంధించింది చేయడు దేహానికి సంబంధించింది చేస్తాడు కారణం ఏంటంటే ఆత్మ అనాత్మ వివేకము లేకుండా కాబట్టి క్షేత్రము ఇదంత క్షేత్రం ఇంకా ఉంది క్షేత్రం అప్పుడే అవ్వలేదు ఇచ్చాద్వేషసుఖం దుఃఖం సంఘాతేతనాతి ఏతత్ సమాసేన సవితారహతం అవతరిక అథ ఇద ఆత్మణా చక్ష వైశేషికాధర్మా నేత్రజ్ఞ ఇగవాన్ వైశేషిలోని ఒక శాస్త్రం వైశేషిశాస్త్రం ఒక ఫిలాసఫర్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్కూల్ ఆఫ్ థాట్ వైశేషకులను ఉండి వర్కోవడం కాదు సో ఈ వైశేషకులు వాళ్ళు కూడా విచారం అంతా విచారం చేస్తారు వీళ్ళప్పుడు ఫిలాసఫర్స్ కదా వీళ్ళు మత మతవాదులు కాదు మతాలని స్థాపించిన వాళ్ళు కాదు వైశేషకులు వాళ్ళు ఫిలాసఫీ అంటే జగత్తుని మానవ జీవితాన్ని పరిశీలన చేయటము ఈశ్వరుణ్ణి అంగీకరించిన సందర్భంలో ఆ గురించి కూడా వాళ్ళు చెప్పేదేరు చెప్తారు ఇప్పుడు సాంఖ్యులు ఉన్నారనికంటే వాళ్ళు ఈశ్వరుని అంగీకరి సార్ వాళ్ళంతసేపు పురుషుడు ప్రకృతి ప్రకృతి అంటే ఏమిటి పురుషుడు అంటే ఏంటి అతనితో వాళ్ళ విచార ఆసరం మరి ఈశ్వరుడు మాట ఏమిటంటే ఈశ్వరుడు ఉంటేదా అని వాళ్ళు కొట్టుమారు సార్ అది సాంఖ్యం ఈ వైశేషకులు ఉన్నారనుకోండి వీళ్ళు ఈశ్వరుణ్ణి స్వీకరిస్తారు స్వీకరించి ఈశ్వరుడి గురించి కూడా వాళ్ళు చెప్పి మాట్లాడే వాళ్ళు చెప్తారు సో వాళ్ళు వైశేషకులని పేరు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు అకాడమిక్ సైంటిస్టులు యాటమ్స్ గురించి మాట్లాడారు ఆ రోజుల్లో ఈ యాటమ్స్లో ఒక యాటమ్కి ఇంకో యాటమ్కి ఆ ధర్మంలో భేదం ఉంటుంది విశేషము అంటే ఇప్పుడు గోల్డ్ యాటమ్ ఉన్నది సిల్వర్ యాటమ్ ఉన్నది గోల్డ్ సిల్వరు భిన్న భిన్నాలుగా ఉన్నాయిగా ఎందుకని ఈ యాటమ్స్ వేరు ఆ యాటమ్స్ వేరు వేరు అంటే దాంట్లో ఒక విశేష ధర్మము దొరకదు గోల్డ్ యాటంలో ఒక విశేష ధర్మము దొరకదు దాని చేతనది సిల్వర్ కంటే కాపర్ కంటే లెడ్ కంటే విటమిట్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది దాంట్లో ఒక విశేష ధర్మము దగ్గరు అని ఈ విధంగా వాళ్ళు వ్యాఖ్యానిస్తారు ఆ విశేష ధర్మం ఏమిటో వాళ్ళకి తెలియదు తర్వాతి కాలంలో సైన్స్ డెవలప్ అయింది ఆనాటికి వాళ్ళకి తెలియదు ఏదో భేదముంది అని మాత్రమే తెలుసు ఆ భేదానికి విశేషము అంటే భేదము అర్థం కదా అంచేతనే వాళ్ళకి వైశేషతులు అని ప్రయత్నం కాబట్టి ఇది ఇలా ఎందుకుందండి అంటే దాంట్లో విశేషం ఉందండి ఇంకా ఎలా ఉంది అని అస్తమం విశేషం విశేషం విశేషం అన్నారు కాబట్టి వాళ్ళకి వైశేషితులు అని పేరు వచ్చింది ఈ వైశేషిలు ఏమన్నారంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆత్మ ఉన్నది ఆత్మ అంటే నేను ఆత్మ అంటే నేను కాబట్టి ఆత్మ అంటే ఏదో అనుకున్నాను ఆత్మ అంటే అది ఏదో ఉంది లోపల ఇక్కడో ఇక్కడో లేకపోతే పైన ఎక్కడో అలా అనుకోకూడదు అది ఆత్మ దానివల్ల ఏమైపోతుందంటే చదువు చదువు చదువు మనకి సంబంధం లేకుండా ఇది ఆత్మ అంటే నేను ఒక ఆత్మ నేను మరి నేనంటే ఏంటి నేనంటే సుబ్బారావు నేను అదేనా చూద్దాం ఆ సంగతి తర్వాత చూద్దాం ఓకే సుబ్బారావు నేను ఎలా అవుతుంది అవదు కదా మీ తండ్రి గారు ఎప్పుడు పెట్టారు సుబ్బారావు అని పేరు ఎప్పుడు పెట్టాను మీకు ఎప్పుడు తెలిసింది మీ పేరు సుబ్బారావు మీకు ఎప్పుడు తెలిసింది ఆ రోజు తెలిసింది అంతకుముందు ఉన్నారు కదా మరి కాబట్టి అలాగే ఉడితే సుబ్బారావు నేనా అని అనుకోవడం నేను తమకు శుభగా ఉన్నది ఒక నామే తప్ప నేను కాదు తెలిసిపోయింది కదా విచారం చేద్దాం ప్రస్తుతానికి ఆత్మ అంటే ఏమిటి మేము వెరీ క్లియర్ ఆత్మ అంటే మేము ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ ఎస్ నేను ఇప్పుడు ఇచ్చా ఉన్నది ఇచ్చ అంటే కోరిక రావడము ఇది ఆత్మ యొక్క ధర్మాన్ని అవునా కాదా అంటే ఇప్పుడు మీరు దీన్ని అధ్యా దీన్ని చదివేప్పుడు ఆత్మనేదో పెద్ద ముద్దలాంటిది బండరాయి ఇలాంటిది ఒకరుతుంది దానికి ఇచ్చా అనే ధర్మం ఉంది కాదు చదివినాది డిస్కషన్ ఈ వేదాంతం చదివి కూడా అలాగవుతారు డిస్కషన్ మరి ఏమిటి డిస్కషన్ నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని వేదాంతం చదువుతో ఇచ్చా అనేది నా ధర్మం అవునా కాదా దట్ ఈస్ డిస్కషన్ ఈ వైశేషికులు ఎవరన్నారంటే ఇచ్చ అనేది ఆత్మధర్మమే అంటే ఏమిటి అలాగే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచే అనేక కోరికలు పుడుతున్నాయి ఏవో కొన్ని తీరులు తీరుతున్నాయి లేనివి లేదు కోరిక తీరినప్పుడు పండగ కోరిక తీరకపోతేనేవో దుఃఖము దేవుని తిప్పుకోవడం వీళ్ళ తిట్టడం వాళ్ళ ఇదంతా మనకి సంసారం నడుస్తూనే ఉంది కాబట్టి ఇచ్చ అనేది నా ధర్మమే మరి ఇచ్ఛా ధర్మం అయితే దాని ఆపోజిట్ ద్వేషం అదే అదే కాబట్టి ద్వేషం కూడా నా ధర్మమే సుఖము అది నా ధర్మమే దుఃఖము అది నా ధర్మమే అని వాళ్ళు లెక్క పెట్టారు స్థూలంగా ఏమనిపిస్తుంది మీకు ఏమంటే సుఖ దుఃఖాలు మీ జీవితంలో వచ్చిన సుఖ దుఃఖాలు మీకు చెందినవాళ్ళు అయితే కాదా మీకు చెందినవాళ్ళు కాదా అని అడిగారు అనుకోండి ఎవరిన్నాను అయితే అది కోప్పపడతారు ఏమయ్యా మరి నా సుఖ దుఃఖాలు నాకు అయితే నీకు అవుతాయా ఏమో ఏం మాట్లాడతావు అని కోపడతా పైగా ఇంకొంచెం మీరు ప్రెస్ చేశారంటే తిట్టినా తిరుగుతా ఎందుకంటే ఏమి చదువుకున్నావా పుణ్యం చేస్తే సుఖం పాపం చేస్తే దుఃఖం పుణ్యపాపాలు నావి కాకపోతే నీవవుతాయా నీ పుణ్యపాపాలు నాకు వస్తాయా నా పుణ్యపాపాలు నీకు వస్తాయా రావు కదా ఆ మాత్రం బేసిక్ కూడా తెలియకుండా ఇలాంటి పిచ్చిప్రేషన్లు వేస్తున్నాయేంటి అని కోపడతాడు కాబట్టి స్థూలంగా చూసినట్లయితే లేదా మీరు లోకల్లో ఉండేటువంటి జనరల్ జనరల్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ కాదది దాన్ని అండర్స్టాండింగ్ అందరూ జనరల్ కన్ఫ్యూషన్ లేకపోతే జనరల్ ఇగ్నోరెన్స్ అనే ఆలోచన ఉంటుంది కానీ వాళ్ళు అలా అనుకోరు జ్ఞానం అని భూమి బల్లపొరుపుగా ఉన్నది అని సిద్ధాంతీకరించిన వాడు జ్ఞానం అంటాడా లేకపోతే ఇగ్నోరెన్స్ పేరు పెడతాడు ఫ్లాట్ ఎట్ సొసైటీ అని ఒకటి ఆ సొసైటీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే అంటే మీరు కొంత జనరల్ నాలెడ్జ్ చెప్తున్నా పనిలో పనిగా నేను ఈ జనరల్ నాలెడ్జ్ కొంత పోవేసి పెట్టారు అదికోసం అవి షేరింగ్ అయి భూమి గుండ్రంగా ఉంటుందని ఒక ఆయన అన్నాడు ఎవరు కోపర్ నికస్ అని ఓ సజ్జనుడు అన్నాడు అన్నప్పుడు వీళ్ళందరికీ కోపాలు వచ్చేసాయి ఎలా అలా మాట్లాడుతుంది ఏమిటండి ఈ కోపర్కస్సు ఈ గలీలు వీళ్ళందరికీ మర్చిపోయింది ఏమిటి ఇలా మాట్లాడతారు భూమి బలపరదుగా ఉండాలి కానీ ఉంది కదా గుండ్రంగా ఉండో చూపించు బలపరుపుగా ఉందా గుండ్రంగా ఉందా అని ఆ తర్వాత క్రమంగా కోపర్నికస్కి గెలీలియోకి లోకంలో ప్రచారం బాగా వచ్చింది వచ్చినప్పుడు కొంతమంది అబ్బోబో మన ధర్మానికి చాలా ముప్పు ఏర్పడింది మన ధర్మాన్ని మనం పరిరక్షించడం కోసమని న్యూయార్క్ లో దాట్ ఎక్ట్ సొసైటీ అనేది ఒకటి స్థాపించారు ఆ సొసైటీలో మెంబర్స్ ఎవరంటే ఎవరైతే భూమి బల్లపరుపుగా ఉన్నది అని గట్టిగా విశ్వసిస్తారో వాళ్ళందరూ ధర్మగ్లం పరిస్థితుంది కాబట్టి సమాజంలో జ్ఞానం ఆయుధంగా ఉంటుంది ఈ వైశేషికులు అన్నారు ఇచ్చాద్వేషము సుఖము దుఃఖము ఇత్యాదులన్నీ కూడా ఆత్మ గుణములే అని చెప్పారు వాళ్ళు ఆత్మకి చెందిన గుణములే అంటే ఏమవుతాయి క్షేత్రజ్ఞ ధర్మములు అయిపోతాయి ఆత్మ అంటే క్షేత్రజ్ఞము కదా కానీ శ్రీకృష్ణుడు ఏమని అలా అనిపిస్తాయి క్షేత్రజ్ఞ ధర్మములనే అనిపిస్తాయి దేహం కూడా క్షేత్రజ్ఞతత్వం అనే అనిపిస్తుంది అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది స్థూల బుద్ధితో చూస్తే అలా అనిపిస్తుంది వాస్తవంలో ఇచ్ఛాద్వేషములు కూడా క్షేత్రమే తప్ప క్షేత్రధర్మములే తప్ప ఆత్మధర్మములు కావు అంటే అర్థం ఏమిటో తెలుసిన మీకు కోరిక పుట్టినప్పుడు కూడా మీరు కొంచెం ఒక్క ప్రసరం విచారం చేయగలిగితే పరిశీలించగలిగితే ఆ కోరిక పుట్టినది నీకు కాదు అది మీకు ఉన్న కోరిక కాదు అని తెలిసిపోతుంది వీళ్ళు నాయ అప్పుడు ఏమవుతుంది మీరు అసంగంగా ఉండిపోతారు ఆ కోరిక తీర్చదగ్గదైతే తీర్చుకుంటారు లేకపోతే వదిలిపెట్టేస్తారు అది తీర్చుకున్నద కోరిక కాదనుకోండి వదిలిపెట్టేస్తారు ఎందుకంటే మీ స్వరూపంలో కామంలో ఏమి ఉండవు ఆత్మకి కోరికలు పుట్టం మరి కోరికలు పుడుతున్నాయి కదండి పుడుతున్నాయి ఆత్మకి కాదు మరి దేనికంటారు క్షేత్రానికి అది తెలుసుకుంటే ఏమవుతుంది ఎవరు ఫ్రీడమ్ వచ్చేస్తుంది దీస్ టోటల్ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇప్పుడు శంకరులు అంటున్నారు ఇప్పుడు అథ అంటే ఈ పైన అష్టవిధ ప్రకృతి చెప్పిన తర్వాత ఇప్పుడు దేని వేటినైతే ఇచ్చాద్వేష సుఖాదులను వేటినైతే వైశేషికులు తెలియ తెలియకపోవడం చేత అజ్ఞానం చేత ఆత్మధర్మములని వర్ణిస్తున్నారో అవి కూడా క్షేత్రజ్ఞ ధర్మములు ఆత్మ అంటే క్షేత్రజ్ఞ ధర్మములు కావు అది కూడా క్షేత్రధర్మములే నటు క్షేత్రజ్ఞ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు ఇప్పుడు ఇచ్చ ఇచ్చ అంటే కామన కోరిక ఏ కోరికైనా కూడా ఏదైనా ఒక కోరిక ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నా ఫుట్పాత్ మీద నడిచి వెళ్తాం ఫుట్పాత్ మీద నడిచి వెళ్తున్నాను అంటే మన హ్యాటర్ను ఊహించుకోవాలి హైదరాబాద్లో ఫుట్పాత్లు ఏమీ లేవు సో అనుకోండి అలా ఊహించుకోండి హైదరాబాద్లో ఫుట్పాత్లు వస్తాయి అప్పుడు మనం వాటి మీద నడుస్తామని ఊహించుకోండి మెట్రో ఊహించుకున్నట్టుగా దాన్ని కూడా ఒకసారి ఊహించుకుని చర్వాలి సో ఊ ఫుట్పాత్ మీద నడిచి వెళ్తున్నాను వెళ్తుంటే పక్కనే నా కొలిగ్గు నా మిత్రుడు నాకంటే తక్కువ క్వాలిఫైడ్ కాదు ఒకటి నేను పిహెచ్డి చేశాను ఆయన ఎంఏ మాత్రమే చేశాను ఆయన కార్లో వెళుతున్నాడు ఆయన్ని చూడగానే నాకు కోరిక పుట్టింది ఏమని నేను ఇదిలో నడుస్తున్నాను నాకు కూడా ఓ కారు ఉంటే బాగుండును కారును కలిగి ఉండవలేను ఐ హోన్ ఏ కార్ అనే కోరిక పుట్టింది ఇప్పుడు ఈ కోరిక ఆత్మధర్మము అగుణా కాదా కాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్పా కదా ఇదం అనే ఇదం అనే లక్షణం దేని ఎందుంటే అది క్షేత్రం అయిపోతుందని మీకు నిన్న యాసిడ్ టెస్ట్ ఒకటి చెప్పాను కదా లిట్మస్ టెస్ట్ లిట్మస్ టెస్ట్ అంటే ఏం చేస్తారు ఆ సొల్యూషన్ ఆ లిక్విడ్ అది యాసిడా కాదా యాసిడిటీ ఉందా లేదా ఏం చేస్తారు లిక్మస్ పేపర్ ఒకటి తీసుకుంటారు ఎల్లోగా ఉంటుంది ఆ పేపర్ని అలా టచ్ చేస్తారు టచ్ చేస్తే ఎర్రగా అయిపోతే అది యాసిడ్ ఎర్రగా అవ్వలేదనుకోండి అది యాసిడ్ కాదు యాసిడ్ టెస్ట్ అదేవిధంగా మీరేం చేయాలి లెట్మోస్ పేపర్ లాంటిదో ఒకటి తీసుకోవాలి ఏమిటది ఇదంతా దిస్ నెస్ టేక్ దిస్ అనే ధర్మం ఇది అనే ధర్మం దాన్ని తీసుకోవాలి దాన్ని ఈ కోరికే టచ్ కోరిక అంటే ఏమిటి కోరిక ఈ కోరిక అవుతుందా అవదా అది టెస్ట్ Na korika–that is not the point. Na korika is in a rotten age—that is not the point. Ni e korika A gas. If for your person to Barb 동ra and because you're a little marrun, you can say that you will be towards hot, hot. That is not the hot, hot. Na korika, hari, to the same time, you will be killed, you will never break, because then you'll be killed. This is complaining. There must look more faculties. నా కోరిక అని అలా కళ్ళు మూసేసుకుని గుడ్డెద్దులాగా వెళ్ళిపోద్దు ఆలోచన చూడా కోరికేసి చూడు ఈ కోరిక అని అనగలవా అనలేవా అంతే అది క్షేత్రధర్మమే తప్ప క్షేత్రజ్ఞుడు కాదు యట్నస్టెస్ అప్పుడు నేనేం చేశాను కాదు ఉండాలి అని కోరిక కలగగానే ఈ కోరిక అని చూశాను దీనికి సైకాలజీలో పేరుంది స్పేస్ అంటే స్పేస్ ఆ స్పేస్ చూడండి ఎంత సౌకర్యంగా ఉందో స్పేస్ స్పేస్ ఈజ్ ఫ్రీడమ్ మీరు ఫ్రీడమ్ మీద ఉండాలి దృష్టి స్పేస్ ఇస్ ఫ్రీడమ్ ఒకసారి నేను బస్ ఎక్కా చికాగోలో బస్ ఎక్కి మిల్వాకి అనే ఊరు వెళ్ళాను మీ దృష్టిలో బస్సులో వెళ్ళా ఎప్పుడో వెళ్ళా నేను బస్సులో వెళ్లేందుకు వాళ్ళందరూ కోప్పడ్డాను మీరు బస్సులో రావడం ఏమిటా అని మిమ్మల్ని ఇబ్బంది పడ్డాం ఎందుకు లేని బస్సు ఎదుర్కొన్నా ఉంటే ఎక్కేనాయా అని చెప్పాను బస్సు టూ సీటర్ ఇటో సీటు ఇటో సీటు నేను ఒక సీట్లో కూర్చున్నాను అవి రెండో సీట్లో కూర్చున్నాను ఈ లోపల ఇంకొక ఆయన ఎక్కాడు దాంట్లో నా పక్క సీట్లో కూర్చున్నాడు ఆయన ఎంత నేను పెట్టలా ఉన్నాను ఆయన ముందు ఆయన సుమారు నాలుగు ఇంతలు ఉన్నాను నాకు ఆయన సీట్లో కూర్చున్నాను పెద్ద ఆయన నేను ఒదిగిపోయి ఒదిగిపోయి ఒదిగిపోయి నా చేతులను నెప్పులు పుట్టేసి వన్ అవర్ జర్నీ వన్ అవర్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకు ఇబ్బంది పడ్డాను space is not there so <laughs> you want the space about the space lekopote ibbandi comfort freedom ante space undu meer illu kattukunnappudu vishalamaina illu kattukuntaru kaadu konukune appudu ela konukuntaru inner space ni avajinchukuneuntaru konukora kaallu pettukuneuku kaallu ni saapulukuneuku thopukuntaru you want space illu kattukone appudu 3 bedroom why 3 bedroom why not 1 bedroom no we want space oka 8 by 8 kattukondu no 8 8 can't no it must be 12 13 12, 11 12 space unda space is so people want space out of space i am asking you it is out of space is not important మీరు ఈ ఔటర్ స్పేస్ యామోహం బయటకు వచ్చేయాలి ఔటర్ స్పేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఔటర్ స్పేస్ ఏదో ఉన్నదేదో ఉంటుంది ఇన్నర్ స్పేస్ ఔటర్ స్పేస్ మీద దృష్టి గలవాడి పేరు సంసారి అంటారు ఇన్నర్ స్పేస్ మీద ఫోకస్ చేసిన వాడు దిస్ కాల్ ఎ ఫిలాసఫర్ ఇన్నర్ స్పేస్ ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇన్నర్ స్పేస్ ఎలా ఉంటుందో చెప్తాను కోరిక పుట్టింది ఏమని కారు ఉంటే బాగుండును అని కోరిక పుట్టింది తప్పు కాదు తప్పేమని కోరిపోవడంలో తప్పు లేదు అప్పుడు ఈ కోరిక అనాలి నా కోరిక అనకూడదు నా కోరిక అన్నారే పడిపోయారు ఇంకప్పుడే మీకు దుఃఖం ఆరంభం అయిపోతుంది ఎందుకంటే ఆ కోరిక తీర్చుకోవడంలో ఏమో ఇబ్బందులు వస్తాయి స్ట్రెస్ లో వెళ్ళిపోతారు స్ట్రెస్ మోడ్ లోకి వెళ్ళిపోతారు ఆల్రెడీ స్ట్రెస్ జనరేట్ అయిపోతూ ఉంటుంది లోపల సిస్టమ్ లో స్ట్రెస్ జనరేట్ అయిపోతూ ఉంటుంది మీకు తెలీదు ఆ స్ట్రెస్ ని బాడీ నర్వస్ సిస్టమ్ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది అది ఆ స్ట్రెస్ ని ఫైట్ చేస్తూ ఉంటుంది ఆల్రెడీ మీకు అవేమీ తెలియకుండా ఆల్రెడీ యువర్ అయిన ఫైటింగ్ కాబట్టి కానీ నేనేం చేసుకున్నాను ఈ కోరిక నా కోరికకి ఈ కోరికకి హస్తి అంటే ఎరుక్కి దోమకి ఉంది ఉంటుంది నా కోరిక అంటే నో స్పేస్ ఈ కోరిక సో ఈ కోరిక ఈ కారు కావాలనే ఈ కోరిక అనేప్పటికే వెరీ స్పేస్ ఎప్పుడైతే స్పేస్ ఉందో యూ విల్ బి ఎగు జాబిట్ ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది యూవిల్ బి ఎగు జాబిమెంట్ కారు కావాలి ఈ కోరిక అప్పుడు ఆలోచించానే కాదు నాకు కారు ఎందుకు కారు కొనేసుకునే ఈ చిన్న చిన్న దూరాలు కూడా కారుల మీద తిరిగిస్తుంటే ఉన్న ఆరోగ్యం కూడా చెడిపోతుంది వైడు ఏ మీడెక్క దూరం వెళ్ళాలంటే మా మిత్రుల కారులనేది మన కార్లే తర్వాత పూర్వం అనేవారు సో ఎలా ఎలా వచ్చారంటే పదకొండు నెంబర్ బస్సు ఎక్కువచ్చ అంటే గడిచి వచ్చారు కాదు గడిచొచ్చి దూరం కాకపోతే ప్రభుత్వం వారి బస్సులు ఉండనే పెద్ద కారు ప్రభుత్వం వాళ్ళ కారు మనకే కాబట్టి ఈ కారు ఇట్స్ ఎన్యూషన్స్ ఇస్ నో ప్లేస్ ఆన్ ది రోడ్ టూ డ్రైవర్ కార్ Why should I add one more uh, thing uh, into the coffee? I don't need it. And uh, in owning a car, there is no freedom, which I have now. And in this way, I am going to go. I am going to go. I am going to go. I am going to go. I am going to go. I am going to go. There is an extra income. Money, ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుని రాజు పెట్టుకుని ఇన్ఫ్లేషన్లో పోతుంది కదా అంతకంటే ఒక కార్ కొట్టుకుంటే అందులో బాధ్య కావాలనుకోండి పిల్లలు కావాలనుకున్నారు వాట్ ఈజ్ రాంగ్ జర్నీ నథింగ్ రాంగ్ జర్నీ సో ఐ విల్ గో ఫర్ ఇట్ అని మీరు అన్నారు అనుకోండి గో ఏ పని బీద యూ పెన్ బా స్ట్రిక్ట్ గా వేదాంత సెన్స్లో దాని మీద ఇంకో కొంత ఎడిషనల్గా చెప్పాల్సింది ఉంటుంది బట్ అట్ దిస్ పాయింట్ ఐ విల్ రిజర్వ్ దట్ కామెంట్ అండ్ ఐ రిల్ సే ఇఫ్ యు అర్ కన్విన్స్ యూ కెన్ గో ఫర్ ఆ స్పేస్ ఉండ